అయ్యో మిమ్మల్ని అత్తపోకుండా పెడతారేమండి అయ్యా ఏమండి అయ్యా మీ పేరేటో నా పేరు అండి అయ్యా అయ్యా నా పేరు వీరయ్య గారంటారండి ఎవరు వీరయ్య గారంటారా అయ్యా నా పేరు సుబ్బారాయుడు గారంటారులేండి ఓహో అలాగా అయ్యా చూడండి బాబు వీరయ్య గారు అయ్యా నేను కోర్టు పని మీద ఈ ఊరు వచ్చాను సరే కోర్టు పక్షి గారునా కాస్త మడిగా దేవదాక్షణకు ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో చెప్పగలరా దానికి ఏమిటండి ఎవిడు దేవదాచనిగా ఇబ్బంది ఇదిగో చూడండి అయ్యా ఏమన్నా అయ్యా నాయుడు ఈ ప్రక్కనే దేవాలయం ఉంది ఎవడు శివాలయం లేండి చూడండి మీరే స్వయంగా వెళ్ళి అర్చన చేసుకోవచ్చు ఏమిటండి శివాలయం అంటారు అది కాదు బాబు వీరే బాబు దేవతార్చన అంటే దేవతార్చన కాదండి భోజనాధికము అన్నమాట అలాగా అయ్యా నాకేం తెలుసు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 డబ్బులు పాటి వారా అక్కడ మంచి ఆదరణ అది ఉన్నది మీరు అక్కడేస్తే మహాసరూపాయంగా చెప్తాం చెప్తాం అయ్యా ఇప్పుడు ఆ సందులో ఉందని చెప్పారే దాని పేరుటో తెలివిచ్చారు కాదు ఆనంద విలాసం అంటారు ఆనంద విలాసం అండి చెప్తాం చాలా సంతోషం బాబు బాబు తిరిగి కడుగుతాను మీరు అక్కడికే వస్తున్నారా నేను అంటారా అయ్యా నేను అక్కడే పోటీ చేస్తూ ఉంటాను సామాన్యంగా చూడండి వేళ కోపి అక్కడ ఉమాస్తా గారిని కలుగుని అప్పుడు లీడర్ గారితో చర్చించి ఆయిదా కొంచెం ఆలస్యంగా వస్తాను నా కోసం ఆగక్కర్లేదు వెళ్ళండి అయ్యా ఎవరి కోసం ఆగకుండా ఓటు ఆ బోర్డు ఉంటుంది పెద్ద సాటిగా వేల దక్షాలతో బోర్డు కనబడుతుంది మీరు చదువుకుని లోపలికి వెళ్ళి కనుక్కోండి అలాగే అలాగే చూస్తున్నారా డాస్తాను అమ్మాయ్యా కృష్ణ కృష్ణ కృష్ణ ఇది పెద్ద మేడా దీని పక్కన డాబా ఇది ఆహా ఇదే వండు వీళ్ళు చెప్పినట్టు సంతండి ఇక్కడ అనుకో పోర్టు ఉంది ఆనంద విలాసం భోజనము సుచిగా పెట్టబడును బాగుంది బాగుంది బాబు ఎవరండి లోపల ఎవరు డబ్బులు వాటి ఆనంద విరాజం గారు ఎవరి విరాజం అమ్మాపలికి అండి ఆలస్యం అయిందేం బాబు అందరు భోజనాలు అరే ఇక వీరయ్య ఒక్కడే రావాలి వీరయ్య గారు కనపడ్డారు వస్తానండి అమ్మా పిన్ని గారు నాయన మీ పేరు తరుణమ్మ బాబు తరణమ్మ ఓహో అయితే పిన్ని నంద విలాసం గారు తమ భర్త గారా అట్లా కళ్ళు గారు పడ్డాలే బోర్ ఊరుకోండి చూసయ్యా తెలుసుకోలేబో అపించావా ఊరుకోండి తిని గారు ఏం చేస్తావు పోయిన వారితో మనం కూడా పోతావా ఏమన్నా ఏమిటో ఓటు చూసి ఆనంద విలాసం ఇంకా ఉన్నారేమో అనుకున్నా నాకేం తెలుసు అమ్మా పిన్ని గారు ఓని ఆ పేరు ఏది ఆ పేరు చెరిపి వేసి రాకపోయారా అది మాగేరు పేరు వారి పేరు కాదు పగుగా వడ్డిస్తాం అలాగేనమ్మా చూడండి తరేనమ్మ తల్లి నాకు కాస్త మడి ఆచారం ఉన్నాయి మా బాబి క్షణంలో తో ధరించి ఇప్పుడే చక్క వస్తాను మీరు ఈ లోపల వడ్డన అదంతా అవకాశం కొంచెం వేయించండి అలాగే బాబు అమ్మాయి స్వాహా నారాయణ స్వాహా మాధవ్ చూడండి బాబు అమ్మా ఇదిగో ఏమిటో వేరే కాని వేరే వచ్చారు కాలం అడగక మరీ కట్టుకోమన్నాను అవున ఉందండి ఏమిటి భోజనానికి వేళ ఏమిటి పాలేమిటి తల్లి అవును బాబు ఆప్యాయంగా పిలిచారు అంతే చాలు చూడండి బాబు అమ్మా సుబ్బారాయుడు బాబు గారు అడ్డాకులు ఇస్తాను దొరకలేదు ఇదిగో తామరాకు తప్పింది కాదు చూడండి పుల్లా గుట్ర గుచ్చుకుంటాయి మా చెరువులో తామరాకులు విరివిగా దొరుకుతాయి మున్నహా ఉంటాయి బాబు ఏం అనుకోకండి దానికెళ్ళండి ఏమిటో తావరాకు అయితేనే అడ్డాకైతే విస్తర తింటామా ఏమన్నానా విస్తరట్లో పదార్థాలు మాత్రం విడిగా ఉండాలి కానీ తల్లి ఇవి చెంపు నీళ్లు కాస్త నీళ్లు చల్లుకోండి వడ్డిస్తాం అలాగే అలాగే వడ్డించండి తల్లి చూడండి నాకు ఇలాంటి పట్టింపులు ఏమీ లేవండి అడుగు వీరయ్ బాబు కూడా గవరానికే వచ్చేశాడు రండి రండి అమ్మా వీరయ్ బాబు కూడా వడ్డించండి నా పక్కన కూర్చుంటాడు వీరయ్య నువ్వు కూడా ఆగుతూ మళ్ళీ ఎందుకు ఉన్నది సర్దుకుని ఇద్దరు తిందురుగా కొంచెం ఆలోచనంగా తరడం అయిపోయినా పోనీలే ఇందుకు చూడు ఇద్దరు చదువు తింటాడు ఎందుకు గాని నా దరణో నేను ఇంకో దోటకి పెడతావు గాని నువ్వు ఆ ఒక రద్దం కూడా ఇద్దరు చూడకు తమాటో తమాట ఆయన వేళకొచ్చిన వారిని అవతలికి పంపుతానా కర్మగారా ఇవంతా తింటే ఏ ఒక్క ముద్ద తక్కువైతే మాత్రం పుట్టి ముగిందా ఇదిగో ఈ కరుడు ఉంది చూడు ఇది నీకు ఈ ఒక కరుడా ఈ కరుడు సరేనమ్మా తల్లి మొన్న రాత్రి మా అమ్మగారు ఆర్థికం ఓహో అన్న నిల్ల మొన్న మధ్యాహ్నం తిన్న మెతుకులు నాకు సరే నిన్న మధ్యాహ్నం రైల్లోనే గడిచిపోయింది కదా నిన్న రాత్రి కూడా శనివారం నాకు ఉపవాసం ఏమిటో ఈ కాస్త పెట్టారు మరి ఎంత మాట రాక రాక వచ్చారు రెండు రోజుల నుంచి తిండి లేదంటున్నారు అవునమ్మాగో ఏమో ఒక్క రాన్నమే ఉంది మీరు వీరయ్యా తినగా కాస్త పని చేసేదానికి మిగిల్సా శాశ్వతం సుబ్బారాయుడు బాబు వైద్యం పాపరాయుడు చెప్పాడు రేవుడు వచ్చలో ఎంత అన్నం తక్కువ తింటే అంత ఎక్కువ కాలం బ్రతుకుతారుటే మంచిదిట లంకనం పరమ ఔషధం అన్నారు బాబు లంకనం పరమ ఔషధం అన్నాడా ఎవరు వైద్యం పాపచార్యుడు బాబు అలాగా తర్ణమ్మ తల్లి సరే కానివ్వండి వడ్డించండి మరి ఇదిగో బాబు ఈ పట్టెడు మెతుకులు చూడండి సత్యనారాయణ ప్రసాదం అనుకుని సత్యనారాయణ ప్రసాదం తెచ్చాను మా అన్నా పరబ్రహ్మ అన్నారు సిద్ధాంతిగా వీడు వచ్చాడు వచ్చలో సరే పరబ్రహ్మ స్వరూపం ఊడి బాగానే ఉంది మరి ఆ పై మాట ఇవాళ చూడండి బాబు వంకాయ కూరే కంగారాదుంపల కూర వేషు వేషు మహావిడికాయ మహమ్మ తరడెమ్మ తల్లి అన్నీ నాకు ఇష్టమైనది గోర పత్తడి అపో అపో తరెమ్మ తల్లి సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి మమ్మల్ని వడ్డించురా తల్లి వడ్డిచు కడు గారిపోతాను వడ్డి ఇదిగో అన్ని చేదాం అనుకున్నాను శరీరా హరి జ్వరం తగలిగింది ప్రాణం ఒకటి చెయ్యలేకపోయాను ఏమనుకోకున్నాయ ప్రాణం అన్న పోయింది కదా ఇంతకీ ఒక్కటి చెయ్యలేదన్నమాట నా పాపం పండుతోంది చేస్తాము వడ్డించాము బాబు ఇదిగో బుట్టలోది ఈ మూడ వేస్తున్నాను ఏమిటి కలుపుకోవటానికి ఉప్ప రాత్రులు ఆ మాట ఆకూడుతున్నాయనా బుట్టలోది అనాలిలోదిలో ఏం వెయ్యకుండా ఎరా పెడతానని ఇది వడ్డించాం ఉత్తన్నం పెడతానా కర్మం కాలిపోను అమ్మా తరిణమ్మ పిన్ని పోనీ గాని కాస్త కార పొడైనా లేదా తల్లి లేదంటానాయన ఉంటే తగినట్టు ఉండేది అది రేసేదానికి జ్వరం వస్తే వెయ్యక తప్పింది కాదు కాస్త పచ్చికారం వెయ్యుకొని అలుపుకొని తింటూ గాని కమ్మ గోమ్మ మా నాన్న ఎప్పుడు కారం తప్ప ఇంకోటి తినేవారే కాదు విడుదల కారం ఉంటే అన్నం మాయసేవాడు సరే అదే ఇదిగో కారం ఉంది మహాబాగా ఉంటుంది ఇదిగో అమో ఇదే వంకాయ కూర అనుకో అలాగే ఇది బంగారా రూపలు కూర అనుకో ఇది పెరుగు వస్తాడనుకో ఇది గోంగూర వచ్చాడనుకో ఇదే పాయసం అనుకో ఇవే భక్ష్యాలు అనుకో ఇది గొడ్డుకరమా అనుకుంటున్నా అనుకుంటున్నా నా తల్లి ఇప్పుడిప్పుడే అనుకుంటున్నా తల్లి సరేనమ్మ తల్లి మజ్జిగైనా ఉన్నాయా లేక ఏమైనా చూసి ఇవే మజ్జిగనుకోవాలా నా కర్మంకారా అవి ఉంటే అన్నీ ఉన్నట్లేగా మన వాళ్ళకి మీరేమని చెప్పడానికి సిగ్గుపడి ముందుగా చెంపు గ్లాసు పెట్టాను ఏమిటి మంచిరండి దాని దావమనే నా తల్లి చూడు ఒక పని చెయ్యమ్మా తనమ్మ తల్లి ఆయన మజ్జిగ లేకపోతే నువ్వేం బాధపడకు నువ్వేం చేస్తావు పాపం నేను మాత్రం మనిషినిగానా గృహస్థుడిగానా నా కష్టాలే నీవి నీ కష్టాలే నావిరిగా ఏమాత్రం దొరకకపోయినా ఇబ్బంది పడక కాస్త పెరుగు పెళ్ళి ఉంటే వెయ్యి తల్లి నేనేమో అనుకోండి అన్ని కూరలు ఆ పెరుగు పెళ్ళారు అనుకుంటారు నా బాబు పెరుగుంటే దాచుకుంటారా పోయి ఆఖరికి పాలైనా సరే కాచక పోయినా సరే కాస్త పంస్కారం వేసి ఇస్తే చాలు ఎంత మాట నా బిడ్డ నాటి నీకు దాస్తానా బాగానే ఉంది గాని ఈ గొడ్డు గారం ఉప్పు కనుక్కు తింటాను గానీ మరి నేటి గుట్టయినా కాస్తంత రాలుస్తావా మరి అదే మాట రాయ లేటు కొట్టుకు వస్తాను ఆయన ఉండదు సుబ్బారాయుడు గారు నెయ్యి మటుకు మా హ అమ్మగా ఉంటుంది ఇంటికాయే అమ్మా సరినమ్మ తల్లి ఈ నేతి గరి ఉంది చూసావు పురవాయించి మరి ఏం చెవలేక బజార్ లో కొన్నా బజార్ లో దొరికి కూడా తగదొడతాయా మా పుట్టింటి వారి ఊళ్ళో ఎక్కడో కాకి ఎత్తుకొచ్చి పడేసింది ఈ నేటి గరిట ముత్తగా ఉంది మొదటి నుంచి చివరి వరకు ఒకే కారలాగా అని అడిగి తెచ్చుకున్నా వడ్డిస్తాను ఆయన చెయ్యి పట్టు ఏం చేస్తావు కర్మ వెయ్యి తల్లి వెయ్యి ఇదిగో చే నేను ఒకరికి పెట్టి తిన్నదాన్నే అయినా ఇదిగో మూడు చూడండి అమ్మో సన్నమ తల్లి ప్రాణం పోతుందమ్మో నా ప్రాణం తీసేవ తల్లి సచ్చారు సచ్చారు ఎవయో రాయుడి గారు ఏమైనా కుట్టిందా ఏమిటయా నేను మంత్రం వేస్తాను కావాలంటే ఏం మంత్రం కాబట్టి మంత్రం బాబు మంత్రం వద్దు మన్న వద్దు కానీ ప్రాణం తీసి ఇందయ్యా ఈ సన్నమ తరుణమ్మ తల్లి గరెటా అమ్మ గరెట బాగుంచకుండానే ఇరవై చేతిలో పడిందమ్మా చురుక్కు మంది ఇంకా అరచేతిలోనే ఉందమ్మా పాలే తల్లి అయినమ్మా ఇలా మంటారా దగ్గరికి తీసురా అయ్యో ఇదే రిపోయింది అగ్గి పెట్టి అన్నా లేదు ఒక డజన్ పెట్టిన తెప్పిద్దామని నిన్నే అనుకున్నాను చూడు నా జేబులో ఉంది ఆ పలుసు మాత్రం తీసుకుని తీసుకురా తల్లి అగ్గిపో ఏమీ లేదు నా ఆయన చెయ్యి తడేదు పొడిగా కడిగినట్లుందే సరేనమ్మా మూడు గరిటలు లెక్క పెట్టి మరీ వేసేవి ొడిగా కడిగినట్టుంది అంటే తినే కొడుకు నేనేం తినాలమ్మా భోజనం దారు కానీ నేను ఎగుతున్నా బాగానే ఉంది డబ్బులు ఇచ్చి మరీపో డబ్బులు ఎందుకు ఆ ఊరికే చాలాగా పిండి వంటలతో తిరిగి పోదావరి వచ్చావటయ్యా ఇది ఓటేలు అంటే ఏదో ఓటేలు అంటే పూట కూడా ఆలయాలో ఆనంద విలాసం దా తగులు పెట్టానే సర్లే నీ రుణం నాకెళ్ళరు ఇదిగో ఇస్తావు మరింత పూటకా నెలక లేరు సరేనమ్మా పిన్ని నీవేమి అనుకోకు వంద రూపాయలు చేద్దాం అనుకున్నా సమయానికి అందలేదు ఏటో డబ్బు శాశ్వతం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది లక్ష్మి చేతో కట్టుకుపోతాం కదా చూడు ఈ బేడే రూపాయలకు ఐదు రూపాయలనుకో నూరు రూపాయలనుకో వరహాలకో కాజలకు మౌలిళ్ళనుకో నీ పిండావుడకో నీ శారదాలకోకే నేర్పా తోట కోళ్ళు నాటికి విన్నారు రచన కీర్తిశిష్యులు బంద కనకలింగేశ్వరరావు ఇందరి పాత్రలు పాత్రదారులు తరినమ్మ శ్రీమతి టి సీతారత్నమ్మ సుబ్బారాయుడు శ్రీ నండూరు సుబ్బారావు వీరయ్య ేషన్ బాధా